మిత్రులారా ఇవాళ నేత్రదానం గురించి పోస్టర్ విడుదల చేయడం ఆ పోస్టర్ విడుదల చేస్తున్నప్పుడు సారు మాట్లాడిన మాటలు తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడిన మాటలు ఇవన్నీ విన్నప్పుడు మనం ఈ సమాజంలో ఉంటూ ఉంటాం రోజువారీ అనేక పనులు జరుగుతూ ఉంటాయి కానీ ఇటువంటి పనులు కూడా కొద్దిమంది వల్ల జరుగుతూ ఉంటాయి అంటే మనకెందుకులే అని పట్టనట్టుగా ఉండేటువంటి సమాజం ఒకవైపు ఉంటుంది మనం పట్టించుకోవాలి అనుకునేటువంటి సమాజం ఒకవైపు ఉంటుంది నువ్వు ప్రార్థించే చేతులకన్నా పనిచేసే చేతులే మిన్న అనేటువంటిది మనం చదువుతుంటాం తెరసావు మెదర్ తెరిస్సావు చెప్తారని కాబట్టి పని చేయడం పని అనేటువంటిది అంటే మేలు చేసే పని నువ్వు జీవితంలో జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎంతో కొంత పనులకు ఉపకారం చేసేటువంటి పద్ధతిలో ముందుకు పోతున్నావా లేకపోతే నిన్ను నీవు మాత్రమే చూసుకొని నిన్ను నువ్వు నీకు మాత్రమే నువ్వు ఉపకారం చేసుకునేటువంటి పద్ధతిలో ముందుకు పోతున్నావు అనే దాంట్లోనే నువ్వేమిటో తెలుస్తుంది అయితే ఇవాళ జరుగుతున్న కార్యక్రమం ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమం చూసినప్పుడు నేను పరిచయం చేయబోయేటువంటి పుస్తకంకు సంబంధించి కూడా రమారమి అటువంటి భావాలనే లేకపోతే అటువంటి విషయాలనే ప్రచారం చేసే విధంగా రాసినటువంటి పుస్తకం ఈ పుస్తకం ఈ జిమ్ స్టోవాల్ అనే ఆయన అనేక నవలలు రాశాడు దాంట్లో మిలియన్ ప్రతులకు పైగా ప్రపంచంలో అమ్ముడు పోయినటువంటి అత్యుత్తమమైన కానుక అనేటువంటి పుస్తకం ఇది నేను చదివినప్పుడు ఇది ఆ తెలుగులోకి అనువాదం చేసినది శాంతసుందరి గారు మాకు చాలా ఆత్మీయులు కొడవటిగంటి కుటుంబరావు గారు ప్రసిద్ధ రచయిత ఆయన కూతురు ఆవిడ ఈయన రాసినటువంటి అనేక పుస్తకాలని ఆవిడ తెలుగులోకి అనువాదం చేశారు ఇది ఆవిడ నాకు కాంప్లిమెంటరీగా ఇచ్చిన రోజున నేను ఇది చదివినప్పుడు అసలు ఈ పుస్తకం అంటే నేను పుట్టినప్పటి నుంచి ఊహ తెలిసిన తర్వాత అనేక పుస్తకాలు చదివాను ఏడుతరాలు లాంటి అలెక్స్ హేలీ పుస్తకాలు అట్లా చెప్పుకుంటూ పోతే ఇన్స్పైర్ చేసినటువంటి పుస్తకాలు బోల్డ్లను ఉన్నాయి కానీ ఇటీవల కాలంలో నేనున్నటువంటి పరిస్థితుల్లో ఈ పుస్తకం చదివినప్పుడు నాకు నన్ను నేనుది పుస్తకంలో అనేది జరుగుతున్న సంఘటనల్లో లేకపోతే నాకు కావలసిన అంశం ఏంటో నాకు దొరికినట్లుగా ఈ పుస్తకంలో అనిపించింది ఈ పుస్తకాన్ని దీంట్లో ఇంతే కాకుండా ఈయన రాసినటువంటి జిమ్స్టోవాళ్ళు రాసినటువంటి పుస్తకాల్లో అత్యధికంగా అమ్ముడవుతున్న అత్యుత్తమ జీవితం అనేటువంటి పుస్తకం వారసులకు రాదు ఆస్తి లాంటి అనేక పుస్తకాలను రాశాడు నిన్న నెరేటివ్ టెలివిజన్ నెట్వర్క్ సహ సంస్థాపకుడు అధ్యక్షుడు అమెరికాలోని పదమూడు మిలియన్ల అంధులకి దృష్టిలోపం గల వారికి వారి కుటుంబాలకు ఆయన సినిమాలని టీవీ కార్యక్రమాలని అందుబాటులోకి తెచ్చారు అత్యుత్తమమైన కానుక పదహారు భాషలలోకి అనువదించబడింది జేమ్స్ గార్నర్ ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన ఎల్గేల్ బ్రెగ్గిన్ నటించిన ఒక సినిమా దీని ఆధారంగా నిర్మించబడింది ఈయన అంత గొప్ప పుస్తకం రాయడం ఆ పుస్తకం కూడా ఎన్ని పేజీలు చిన్న పేజీలు నూట ఇరవై ఆరు పేజీలు కానీ దీంట్లో నేను అప్పుడు చదివిన పుస్తకంలో కూడా ప్రతి పేజీలోనూ సగానికి పైగా అండర్లైన్ చేసుకునే లైన్లు ఉన్నాయి ప్రతి పేజీలోనూ ఈ పుస్తకం నా ఆ పుస్తకాన్ని నేను చదివిన తర్వాత ఒక పది మందికి మీరు చదివి నాకు రేపు సాయంత్రం కల్ అని అట్లా ఇచ్చుకుంటూ పోయాను చివరికి ఎవరికి ఇచ్చానో గుర్తులేదు ఆ పుస్తకం నా దగ్గర చూపిస్తాయి సార్ పుస్తకం దొరకడం లేదని ఒక వారం రోజులంటే రాము గారు మళ్ళీ ఆ పుస్తకాన్ని విషయాలందరిలో కొనుక్కోవచ్చు నాకిచ్చే లోపలనే మళ్ళీ ఆయన చదివాడు చదివి మళ్ళీ ఆయన ఆయన నాకు ఇచ్చిన పుస్తకం చూస్తే మళ్ళీ అట్లానే సగానికి పైగా లైన్లకు ఆయన అండర్లైన్ చేసి పెట్టారు అంటే మనం అండర్లైన్ ఎందుకు చేస్తాం ఆ లైన్లు చదివిన తర్వాత అది చాలా మనకెక్కడో హక్కున్నది లేదా మనకి ఎక్కడో రిలేట్ అయింది అటువంటి తనం ఉన్నప్పుడే అక్కడ చెబుతున్న అంశాల్లో అటువంటి బలం ఉన్నప్పుడే అది చేస్తాం అన్ని సగానికి ఈ పుస్తకంలో నూట పేజీల్లో సగానికి పైగా అండర్లైన్ చేసినటువంటి పుస్తకం దీంట్లో ఏముంది ఏముందంటే ఒక కుర్రాడు ఒక మనవడు ఉన్నాడు అతి సంపన్నుడైనటువంటి ఒక తాత ఉన్నాడు తాతకి ఆ మనవడికి మధ్య జరిగినటువంటి ఒక జీవనక జీవితానికి సంబంధించి పాఠాలు నేర్పించడం మరి తాత అనేవాడు ఆయన చనిపోయాడు మనవడు మాత్రమే బతుకున్నాడు ఆ మనవడికి సంబంధించిన ఆయన చనిపోయినటువంటి కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరికీ కూడా కష్టించి పనిచేసి సంపాదించడం అనేటువంటిది ఏమిటి మనుషుల పట్ల ప్రేమ అంటే ఏమిటి స్నేహం అంటే ఏమిటి కళలు కనడం అంటే ఏమిటి కళలు కనడం అంటే ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ వచ్చిన కళలు కాదు జీవితంలో ఎదగడం జీవితంలో ఏదో ఒకటి సాధించడం అనేటువంటి కళలు స్వాప్మిక ప్రక్రియ ఆ స్వప్ స్వప్నించడం అనేటువంటి ప్రక్రియ అనేటువంటిది ఏమిటి ఇవన్నీ ఎవరికి తెలియదు ఎంతసేపు తాత చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆయన వీరునామా రాసి ఉంటాడు ఆయన చనిపోయిన వీలునామా నుంచి మాకెంత దక్కుతుంది అని కొడుకు కానీ కూతుర్లు కానీ వీళ్ళందరూ కూడా అనుకునేటువంటి పరిస్థితి కానీ ఆయన వీళ్ళందరూ కూడా నేను సంపాదించినటువంటి సంపద వల్ల వీళ్ళు జీవించాల్సినటువంటి జీవితంలో నేను ఏదైతే జీవితాన్ని జీవించి ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళానో అవేమీ లేకుండా వీళ్ళు బతికారు వీళ్లకు కళలు తినడం ఏమిటో తెలియదు ప్రేమించడం అంటే ప్రేమ అనేటువంటి కానుక ఏమిటో తెలియదు లేకపోతే జీవించడం అనేటువంటిది ఏమిటో తెలియదు లేకపోతే దుఃఖం అంటే ఏమిటో తెలియదు సుఖం అంటే ఏమిటో తెలియదు ఇవేవి తెలియకుండానే ఆయాచితంగా వచ్చినటువంటి జీవితంలో తెలుసుకునేటువంటి అవసరం ఉండదు కాబట్టి ఆ తెలుసుకునే అవసరం ఏదీ లేకుండా వీళ్ళు అందరు కాబట్టి ఇది నేను మళ్ళీ నేను ఏదైతే జీవితంలో సాధించుకుంటూ వచ్చానో నేర్చుకుంటూ వచ్చానో దీన్ని ముందుకు తీసుకుపోయేటువంటి వాళ్ళు ఎవరు కాబట్టి అతను ఒకది నిండుకున్నాడు అతని పేరు అతను అతని మనవడు ఆ మనవడి ద్వారా మనవడికి కూడా వీళ్ళు రాశాడు ఆయన రాసినటువంటి వీలునామాలు అందరికీ అన్ని రాశాడు మనవడికి కూడా రాశాడు కానీ మనవడు అందుకునేటువంటి ఆ విల్లులో ఉన్నటువంటి సంపద ఎప్పుడు వస్తుంది ఒక సంవత్సరం తర్వాత వస్తుంది ఆ సంవత్సరం తర్వాత రావడానికి ఏమి చేయాలి అతను అంటే ఆ సంవత్సరం తర్వాత రావడానికి ఆ పన్నెండు నెలల్లో ఒక్కొక్క నెల అతను చేయవలసిన పనులేమిటి ఆ పనులకు సంబంధించినటువంటి విషయాలను విల్లులో రాస్తాడు విల్లులో రాయడంతో పాటు చనిపోయే ముందు ఆ పెద్ద ఆయన హ్యామిల్టన్ ఎనభై ఏళ్ళ పెద్ద ఆయన వీడియోలో ప్రతి నెల ఏ నెల తను ఏం చెప్పబోతున్నాడో వీడియోలో రికార్డ్ చేస్తాడు వీడియోలో రికార్డ్ చేసి అంత పొగరబోతుగా ఉన్నా లేకపోతే జులైగా ఉన్నా లే తర్వాత పన్నెండు అసలు ఏమిటో జీవితం అంటే అర్థం కానట్టుగా ఉన్నటువంటి ఆ మనవడు జేసన్ స్టీవెన్సన్కి ఇవి ఇవి నువ్వు పన్నెండు నెలలు లాయర్ అయినటువంటి నా ఫ్రెండ్ అయినటువంటి లాయరు రెడ్ స్టీవ్ అతను ఎవరు అనేటువంటి లాయర్ దగ్గర అన్ని పొందుపరుస్తాడు పొందుపరిచిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఒకరోజు ఆ వీలునామా చదవడానికి అతను ఒక సమావేశం ఏర్పాటు చేస్తే కొడుకులు కూతుళ్ళు అందరూ వచ్చేస్తారు ఆ కొడుకులు కూతురు ఇతను హ్యామిల్టన్ అని ఆయన ఆ ఆ వీలునామాలో ఉన్నటువంటి అన్ని విషయాన్ని కూసగుచ్చినట్టుగా వివరిస్తాడు కూసగుచ్చినట్టుగా వివరించి దాంట్లో మీ ఒక్కొక్కరికి ఏమేమి కానుకనిచ్చారు ఏమేమి అంటే వాళ్ళకు వచ్చేటువంటి అందరికీ చెప్పిన తర్వాత మనవాణ్ణి మాత్రం అక్కడ ఆపి అయ్యా మీ తాతగారైనటువంటి రెడ్ సీవెల్స్ అనే ఆయన నీ గురించి ఆయన కొన్ని రాసి పెట్టాడు ఇది పన్నెండు నెలల పాటు నువ్వు ఇవి నువ్వు దాన్ని పాటించడం ద్వారా లేకపోతే వాటిని దాంట్లో సక్సెస్ అవ్వడం ద్వారా మాత్రమే నువ్వు పొందగలవు ఆ సక్సెస్ అవ్వడం అనేటువంటిది లేక పక్షాన అవి పొందలేవు అంటాడు ఇది దీనికి సంబంధించినటువంటి పుస్తకానికి సంబంధించినటువంటి మూలభూతమైన మొత్తం అంశం దీంట్లో ఆ చెప్పేటువంటి పద్ధతి కథనం నడక ఏదైతే ఉందో అద్భుతంగా ఉంది ఆ మనవాడు జేసన్ స్టీమన్స్ ఆ తాతగారి పట్ల విపరీతంగా కోపంగా ఉంటాడు ఈ ముసలాడేమిటి నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు ఈ వీరుడామా ఈ వీరిడామాలో ఏం రాశాడు నాకు వచ్చే సంపద నాకు అందరిలాగా ఇచ్చేయచ్చు కదా కానీ ఆ తాతగారైనటువంటి రెడ్ స్టీవెన్స్ మనసులో ఏమైనా ఉంటే ఇన్ని కోట్ల కోట్ల రూపాయలని వంద కోట్ల డాలర్లు వారసత్వంగా పొందాలంటే ఎవరైనా ఏం చేయగలను ఎవరైనా ఏం చేయగలుగుతారో ఆ చేయగలిగిన ఇతను మాత్రమే నా మనవడు జేసన్ స్టీవెన్స్ మాత్రమే అనేటువంటి తగిన గురి ఉన్నది ఆ గురిని అతని మీద ఉంచి ఆ వీరునామాలో ఉన్నటువంటి విషయాల్ని ఒక్కొక్క నెల ఆ రక అతన్ని అతని చేయమనడం ఆ వీరునామా గురించి హ్యామిల్టన్ అనేటువంటి లాయర్ అతనికి చెబుతూ ఉండడం అతను విసుక్కుంటూ ఉండడం అక్కడ తెర మీద తాత చనిపోయిన తాతగారు చనిపోకముందు రికార్డ్ చేయబడినటువంటి ఆ వీడియోను చూపిస్తూ ఉండడం ఇవన్నీ చేయడం ద్వారా ఆ నెలలో చివరిలో ఆ చెప్పినటువంటి పని కరెక్ట్గా చేశాడా లేదా చేయకపోతే ఈరోజు నుంచి నువ్వు నీకు నీకు వారసత్వంగా వచ్చేటువంటి సంపదకి ఈ వంద కోట్ల డాలర్లు ఏవైతే ఉన్నాయో దానికి అర్హుడివి కావు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ని రసవత్తరంగా చూపినటువంటి పుస్తకం ఈ రెడ్ స్టీవెన్స్ అనే ఆయన ఎక్కడివాడు ఇతను ఇంత ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడుగా పేరు పొందినటువంటి పశువులు పశువులకు సంబంధించిన లేకపోతే చమురు వ్యాపారంలో అతనికి ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి విఖ్యాతి ఆ అన్ని ఫ్యాక్టరీలు ఆయన ఎలా అంత ఎత్తుకెదిగాడు అంటే అతను కూడా అమెరికాలోని ఒక లూజానా ప్రాంతంలో మామూలు గ్రామీణమైనటువంటి దిగువ మధ్య దిగువ తరగతికి సంబంధించినటువంటి కుటుంబంలోనే వచ్చి ఆ కుటుంబం నుంచి ఎదుగుతూ ఎదుగుతూ చివరికి అతను టెక్సాస్కి పడతాడు ఆ టెక్సాస్కి వచ్చిన తర్వాత అతను చేసేటువంటి ప్రతి పనిని అతను వీడియోలో చెప్తాడు ఓ మనవడా జేసన్ నేను గొప్పగా జీవించాను గొప్ప గొప్ప గొప్ప విజయాలు సాధించాను అలాగే పెద్ద పెద్ద పొరపాట్లు కూడా చేశాను నేను చేసిన అతిపెద్ద పొరపాటు ఏంటో తెలుసా మన కుటుంబంలోని ప్రతి వ్యక్తికి తను కావాలనుకున్నవన్నీ ఇవ్వడం నేను వాళ్లతో గడపని కాలాన్ని భౌతికమైన వస్తువులతో పూరిద్దామని అనుకున్నాను అలా చేయడం వల్ల నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినవన్నీ వాళ్లకు అందకుండా చేశాను సారు చెప్పినట్టు ఆఫీసు బాయిగా నేను పేపర్ బాయిగా కిరాణా పుట్టు గుమస్తాగా ఇవేవి ఈ లేకపోతే ఊళ్ళల్లో నీళ్లు తల్లేవాడిగా గిన్నెలు తోమేవాడిగా నీళ్లు అందించేవాడిగా నేను జీవించిన జీవితం నాకు కొడుకు లేదు నేను ఏదైతే ఆ జీవితంలోని ఆ కష్టాలున్నాయో ఆ కష్టంలో పడిన ఆనందం ఏదైతుందో లేకపోతే ఆ కష్టంలోంచి వచ్చినటువంటి సాధిస్తూ ఉన్నటువంటి తృప్తి అదే నా కొడుకు లేదు అందువల్ల ఏమవుతాడు వాడు పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో ఈ పబ్బు కల్చర్కో లేకపోతే సిగరెట్లు తాగడానికో సినిమాలకు వెళ్ళడానికో ఊజేస్తాడు అంటే నాకు లేనటువంటి ఒక జీవితాన్ని నాకు లేనటువంటి నాకున్నటువంటి జీవితం అతనికి లేదు అతనికి ఒక ఆయాచితంగా వచ్చినటువంటి ఒక బి బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్లో ఉండేటువంటి అనేక సదుపాయాలు ఉన్నాయి అతనికి అమ్మాయి పిలవగానే తెచ్చిచ్చేటువంటి ఏదో ఒకటి కావాల్సింది తెచ్చిచ్చేటువంటి తల్లి ఉంది నెలగానే కావాల్సినటువంటి జీవితం డబ్బులు ఉన్నాయి అంటే అన్నీ అమర్చిపెట్టినటువంటి జీవితం ఈ అమర్చిపెట్టిన జీవితంలో కావాల్సిందేమిటో తెలియకపోవడం అనేటువంటిది ఇప్పటి జనరేషన్లో చాలామందిలో చూస్తున్నాం అట్లానే ఈ అమర్చినటువంటి జీవితాన్ని జేసన్ స్టీవెన్ మా రెడ్ స్టీవెన్స్ వాళ్ళందరికీ ఇచ్చాడు కాబట్టి నేను నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినవన్నీ వాళ్ళకు అందకుండా చేశాననేటువంటి పొరపాటు తనలో ఒక పశ్చత్తాపం కూడా ఉంది కాబట్టి అతను చెప్పుకుంటూ వెళ్తాడు పని చేయడం అనేటువంటిది కూడా జీవితంలో గొప్ప కానుకే తను చేసే పనిని ఇష్టంగా చేసేవాడికి శ్రమ ఎప్పుడు అనిపించదు పాయింట్ నువ్వు ఏం పని చేస్తున్నావో దాని ఇష్టంగా చేయకపోతే అది నీకు ఇష్టంగా అనిపించదు నీకు ఇష్టంగా ఉందనుకో ఇప్పుడు వెళ్ళి నువ్వు పోటీ వెళ్ళి నీకు బస్సు లేదు అన్నీ బంద్ ఉన్నాయి నువ్వు వెళ్ళిరా అంటే నేను వెళ్ళను అంటాం ఎందుకు వెళ్ళవు నీకు లేదు అదే నీకు కూడా అక్కడ ఇష్టం ఏదో నీకు సంబంధించినటువంటి విషయం ఉంది నువ్వు చేయగలవు తీరిక అనేది పనిని తప్పించుకునే మార్గం కాకుండా కష్టపడి